దేవిని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను సాయంకాల సమయంలో మరి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు ప్రభు ఉదయం వదులుకొని ఇప్పటి వరకు కాపాడి మనం ఎక్కడ వెళ్ళినా మన రాకపోల ఎందు నడిపించి మనల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి ఆయన పరిశుద్ధ నామానికే కృతజ్ఞతా స్తులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ఆయన ఆకాశం మహాకాశంలో పట్టదాలని దేవుడై ఉన్నందుకు ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ మరి సాయంకాల సమయంలో ప్రార్థన ద్వారా యొక్క స్కైపు ఆరాధనను మనం ప్రారంభించుకుందాం మరి ప్రభు పేరిట మీరు కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క స్కైపు ఆరాధనను మనం స్టార్ట్ చేసుకుందాం నేను ప్రార్థిస్తాను రవి బ్రదర్ పాట పాడతాడు స్తోత్రములు ప్రేమ గల తండ్రి పరిశుద్ధ మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా నాయన నీవే రాజువు మాకు రక్షకుడవు కాపరివి ఇమానియులువైన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభు మహోన్నతుడ పరిశుద్ధి రాజీవాధిపతి మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయన నీవే నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు నాయన మాకు చాలిన దేవుడు ప్రభువ నా తండ్రి మరి సమయంలో నా తండ్రి మాకు ప్రార్థనకు జవాబు దయచేయండి పాటల ధర మైం ఒప్పందండి వాక్యం ధర మాతో మాట్లాడండి ప్రభు మా జీవితాలను మేము ఎప్పుడు ప్రభు మీకు అంగీకారంగా ఉండడానికి సహాయం దయచేయండి మాకు మా మీకు వ్యతిరేకమైన పాపం మాలో ఏది ఉండడానికి వీళ్ళేది ప్రభు నైనా మీ చిత్తానుసారంగా మేము నడుచుకోవాలా మీ కృపలో మేము నా తండ్రి ప్రభు మరి మమ్మల్ని భద్రపరుచుకొని వాక్యం మాతో మాట్లాడమని ఏసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు దేవుడు మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాను రవ్ రవి బ్రదర్ మీరు పాట పడండి నీవు లేని రాజు అసలు రోజే కాదయా నీవులేని బ్రతుకు అసలు బ్రతికే కాదయా నీవులేని రాజు అసలు రోజే కాదయా నీవులేని బ్రతుకు అసలు బ్రతికే కాదయా నీవే లేకపోతే నేనసలేనయా నీవే లేకపోతే నేనసలేనయ్యా నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయా బాధ కలుగు వేలలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు బాధ కలుగువేలలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడచి నా చెయ్యి పట్టావు నన్ను విడవనన్నా నా దేవుడైనావు నన్ను విడవనన్నా నాదేవుడైనావు నీవే లేకపోతే నేనసలేనయా నీవే లేకపోతే నేనసలేనయా నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా నీవే లేకపోతే నేనసలేనయా నీవే లేకపోతే నీనసలేనయ్యా నీ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే నీవు నా సొత్తన్నావు కృపాక్షేమమిచ్చావు నీవు నా సొత్తన్నావు కృపాక్షేమమిచ్చావు నీవే లేకపోతే నేనసలేనయ్యా నీవే లేకపోతే నేను అసలే నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా ఈరోజు దేవుడు ఇచ్చిన సమయం బట్టి దేవునికి వంద నాలుగు సూత్రములు ఈ రాత్రి కాలంలో దేవుడు మనతో ఎంతగానో అంత ప్రత్యేక బిడ్డతో మనతో ఎంతగానో విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు బలపరుస్తా ఉన్నాడు కాబట్టి దేవుడు ఈ రోజు మనకి ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు స్తోత్రంలో చెల్లిస్తాం మనం ప్రార్థించుకుందాము సూత్రం నైనా పరిశుద్ధత మైమున్నత పరిశుద్ధిమంతద దీవంగల తండ్రి వందనాలు ఈ రాత్రి కాలం ముందు ఎసుక ప్రభ ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకు వందనాలు ప్రభ మాత్రం ఎంతగానో ఎసుక ప్రభ ప్రేమించిన తండ్రి మనల్ని ఎంతగానో ఎసుకు ప్రభ కేంద్ర భద్రపరచ దీవానికి స్తోత్రంనైనా ఇక్కడ వేసి ప్రభా వాక్యానికి నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు దేవా ప్రతిదినం మీరు మాత్రం మాట్లాడుకునే విధానం బట్టి నీకు స్తోత్రం ఉన్నాయన ప్రతి వాక్యం చేత మమ్మల్ని ఎంతగానో ప్రభా అందరితో బట్టి స్తోత్రం చెల్లిస్తాం ఈ రాత్రి కాలంలో మాకు తోడ వందనాలు దేవా క్షేమంగా ఆరుగం కాలంగా చేసిన తండ్రి నీకు వందనం స్తోత్రం చెల్లిస్తాం మీరు శాస్త్ర బిజమ నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా ఈ రాత్రి కాలం నుంచి మీరు ఇంకా బలపరచమని మీరు ఆకడే సిద్ధపరుచుకోమని ఇంకా మా జీవితాలను ఇంకా మేము సరి ప్రభా నీ సన్నిధిలో తేవా నేనే కాచి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి అమ్మ ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మరి పావులు ద్వారా మన అనేకమైన విషయాలు మాట్లాడుతున్నాడు పావులు వరకు అనేక విషయాలు హెచ్చరిస్తా ఉంటాడు కొత్త దాంట్లో మాట్లాడుతా ఉన్నాడు రెండో కొరంతీలు రెండో కొరంతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఇక్కడ దేవుడు మరి ఈ సంఘంలో ఉన్న ప్రతి విషయాలు మాట్లాడుతా మనం ఏ విధంగా జీవించాల దేవుని కొరకు మన జీవితం ఏ విధంగా భద్రపరుచుకోవాలా అనేది ఇక్కడ మనకు అంశంగా రాయబడ్డది మరి దేవునికి మనము ఏ విధంగా ఈ లోకానికి ఇవ్వబడ్డాడు దేవుడు మనకి ఏ విధంగా చేసిండు భూమి మీద అనేది ఇక్కడ ఈ అంశం కొరకు దేవుడు మాట్లాడుతా ఉన్నాడు మరి దేవుడు ఇక్కడ మరి ఏమంటున్నాడంటే భూమి మీద ఉన్న మొదటి వచనము భూమి మీద ఉన్న మరి మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి కాక దేవుని చెత్త కట్టబడి బడినదియు నిత్యమైన జీవమునైన్నది నివాసము పరలోకమందున్న మనకున్నదని ఎరుగుదుము ఇక్కడ దేవుడు మరి ఈయన మాట్లాడతా ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు పౌలు అంటే మరి భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోతున్నది ఈ లోకాంతరమైన ప్రతి కూడా ఎట్లా ఉందంటే గుడారము శిథిలమైపోతున్నదని ఇక్కడ చెప్తా ఉన్నాడు పౌలు అంటే అక్కడ ఆ సంఘంలో మరి పౌలు ఆ విధంగా వాళ్ళ అక్కడ ఆ సంఘంతో మాట్లాడతా ఉన్నాడు అంటే వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి కదా లోకానుసారమైన జీవితము వాళ్ళకున్నది గుడారం కాబట్టి మరి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు భూమి మీదు ఉన్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయినా నివాసము పరలోకం మనకున్నదని ఎరుగుదము ఇప్పుడు మనది ఏంటి జీవితము అంటే చేతి కాక కానీ ఈ లోకమైన గుడారం ఎట్లా ఉందంటే నశించిపోతుంది శిథిలం అయిపోతుంది అది ఎట్లా అయిపోతుందంట మరి కూలిపోతుంది ఈ లోకంలో అది పర్మనెంట్ కాకుండా కానీ చేత పని కాక దేవుని చేత కట్టబడినదియు అంటే మనం ఎట్లా కట్టబడ్డామంట దేవుని చేత మనం కట్టబడిందము కట్టబడిన నిత్యమైనదియునైనా నివాసము పరలోకమునందు కట్ట మనకున్నదని ఎరుగుదము మనకి ఉందంట మనకు నిరీక్షణ ఈ లోకంలో మనకి ఉందంట చేతి కాక ఎట్లా ఉందంటే దేవుని చేత మనం కట్టబడినము మనం ఆత్మ చేత కట్టబడినము నిత్యమైనది నైనా నివాసతలము ఎక్కడ ఉందంట మనకు పరలోకం ఉంది అందుకే ఎస్ఎస్సీ రాసిన పత్రిక రెండో అధ్యాయంలో దేవుడు మరి అక్కడ మాట్లాడతా ఉంటాడు అక్కడ కూడా పౌలు అదే మాట్లాడతాడు కదా మనము పరలోక సంబంధము భూల సంబంధమైన వాళ్ళము కాదు కానీ మన నివాసం ఎక్కడ ఉందంట పరలోకంలో ఉన్నది అని అక్కడ కూడా మాట్లాడుతూ ఉంటాడు ఎస్ఎస్సీలు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో అక్కడ మనకు పరలోకం సంబంధం మనం ఎక్కడ నివాసం పరలోకమైన సంబంధము కదా మనం దేవుని చేత చేయబడిన కదా ఇక్కడ మనం ఎట్లా ఉన్నామంటే అక్కడ దేవుడు అంటున్నాడు ముందుగానే అక్కడ మనము సిద్ధపరిచిన వాళ్ళమై ఉన్నామంట పరలోకంలో ఎప్పుడైతే సొంత రక్షకునిగా స్వీకరిస్తావో ఏ ప్రభుని రక్షింప ధరింప చేసుకుంటావో అప్పుడు నీ పరలోకం ఏమైనదంట నీ అక్కడ నీ ఆత్మ దాచపడినది పర్మనెంట్ గా ఈ లోకంలో ఈ శరీరము ఉన్నది కాబట్టి మన పరలోకమైన నిత్య నివాసం అక్కడ ఉన్నది కాబట్టి మనకు అక్కడ ఎక్సెత్తి రక్త పత్రికలో స్పష్టంగా రాయబడుతుంది ప్రతి ఒక్క మాట కదా ఆయన మన కొరకు మనము పరలోకంలో ఉన్నది మన ప్రతి నివాసం ఎక్కడ ఉంది పరలోకంలో ఉన్నదని అక్కడ తెలియజేయబడతా ఉంది అందుకే దేవుడు అంటూ నిత్యమైనది నివాసము మనం చే దేవుని చెట్ట కదా ఈ లోకంలో కట్టబడిన కాదు ఈ లోకంలో ఉన్న మందిరాలు కట్టబడిన కాదు మనము ఆత్మ చెత్త మన నివాసము నిత్యము అయినది నివాసము పరలోకం అందు కట్ట మనకున్నదని ఎరుగుదము మనము దిగంబరము కాక వస్త్రములు ధరించుకున్న వారముగా కనబడదుము కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుతూ దీనిలో మూడుగు కాబట్టి మనము ఎట్లా ఉన్నామంట మనము దిగంబరములు కాక వస్త్రములు ధరించుకున్న వారముగా ఏ వస్త్రంలో గురించి మాట్లాడుతుందో ఆత్మీయ రక్షణ మనకున్నది కదా ఆత్మ మనకు వస్త్రముల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ నీ రక్షణ వస్త్రము నీ లేకపోతే దేవుళ్ళలో ఉండలేవు కదా పరలోక రాజ్యంలో నీ నివాసము ఉండదని అక్కడ మాట్లాడతా ఉన్నాడు దేవుడు అందుకే నువ్వు పరలోక వాసి పరలోక సంబంధి కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ నువ్వు ఎట్లా ఉన్నా అంట మనము కాక వస్త్రము ధరించుకున్న వారంగా ఉండాలి అందుకే ఈ వస్త్రాన్ని ఎట్లా ఉండాలి జాగ్రత్తగా కాపాడుకోవాలా ఈ దినంలో మనం ఎట్లా ఉందంట భయంకరమైన దినాన్ని ఉండబోతున్నాం కానీ వస్త్రాలు మనం ఏం చేస్తాలో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా మన దిగంబరము కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనబడుదము ఈ రోజు మన వస్త్రము ఏ విధంగా ఉంది సరి అక్కడ సంఘంలో పౌలు మనతో మాట్లాడతా ఉన్నాడు మీరు ఏ కదా యుద్ధులని చెప్పుకొని తిరుగుతున్నారు కదా మరి మీ వస్త్రము ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఆత్మచేత ఆయన మాట్లాడతా ఉన్నాడు ధరించుకున్న వారం కనబడుదము కాబట్టి పరలోకమ నుండి వచ్చు మన విశ్వాసము దీనిపైన ధరించుకున్నా నాపేక్షు దీనిలో ముడుగుచున్నాం అందుకే మన ఆత్మలన్నీ దీని కొరకే ప్రేసపడతా ఉన్నాయి కదా పరులోక సంబంధంలో మనం కాబట్టి మన ఆత్మ దేవుట జత పరిగా జత పరచబడిన వాళ్ళలో ఉన్నాము ఈ లోకంలో ఈ శరీరం కూడా పరిశుద్ధపరచబడాలని మనము జాగ్రత్త పడతా మనం వస్త్రంలో ప్రతి చూపులో నడుకలో పరిశుద్ధత ప్రతి ఆయన మన వస్త్రాలని కాపాడుకుంటా ఉన్నాం అందుకే దేవుడు కొన్ని విషయాల్లో బయలుపడతా ఉంటాడు మన రక్షణ వస్త్రం ఏ విధంగా ఉన్నది కదా మన రక్షణ వస్త్రం జాగ్రత్త జాగ్రత్త ఎందుకంటే మరి ఏ విధంగానైనా మన వస్త్రాన్ని కదా మన ఆటంకం చేస్తూ ఉంటాడు జీవితంలో కదా మన విశ్వాసాన్ని తల్లగిస్తూ ఉంటాడు మన వస్త్రాన్ని ఎత్తుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు అందుకే మనం జాగ్రత్త పడాలా ప్రతి ఒక్క విషయంలో ఈ లోకంలో మనం కాంప్రమైజ్ కావద్దు మన ఆత్మ బలమైన కదా మన శరీరం కూడా బలహీనం అవుతుంటుంది కానీ దాన్ని కూడా బలపరుచుకోమని ఇక్కడ పౌరులు చెప్తా ఉంటాడు ఈ విషయంలో కాబట్టి మనం దేవుణ్ణి ఏం చేయాలంటే ఆ వస్త్రంను ధరించుకున్న వారంగా కాబట్టి కొంత కాబట్టి పరలోకము నుండి వచ్చి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని నాపేషించు దీనిలో ముడుకుతున్నాము అందుకే మన ఆత్మలను ముడుగుతా ఉంటే ఈ శరీరంలో మనము చాలా ప్రాయసం ఉంటాం ఈ శరీరాన్ని కంట్రోల్ చేసుకొని ఎక్కి ఉంటాం కదా కంటిదార కానీ చూపుదారణ కానీ ప్రతి దాంట్లో మనం పరిశుధపరచానికి అందిస్తే మన ఆత్మ ఏం చేస్తా ఉంటదంటే శరీరాన్ని కూడా నల్లగొట్టుకోవాలని చూస్తూ ఉంటది కానీ అందుకే మూడుగుతుంటే మన ఆత్మ మనం ఎక్కడ మనుషులు అంటే పరలోకమైన సంబంధం కాబట్టి ఇక్కడ ఏమంటే ఈ గుడారంలో ఉన్నా మనము భారంగా మోచుకొని మూడుగు కదా ఈ లోకంలో ఈ గుడారంలో ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి దేహమే దేవుని ఆలయం కాబట్టి ఈ శరీరంలో ఉన్నంత సేపు ఎట్లా ఉందంటే ఈ భారాన్ని మోచుకొని మూడుగు పరిశుద్ధత కొరకు కాబట్టి ఇది తీసివేయవలనని కాదు కానీ ఏమంటున్నాడు మొత్తమైనది మైనది జీవము చేత ంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొను కోరుచున్నాము కాబట్టి ఏం చేస్తున్నామంట ఈ నివాసం కూడా మనం ఏం చేస్తున్నామంట ఆ మనం జీవింపజేసుకుంటాము ఆ శరీరాన్ని కదా మరణింపజేస్తా ఉంది ఈ శరీరాన్ని ఎందుకంటే మనకు బలహీనత ఎప్పుడు వస్తుంది శరీరంలో బలహీనత ఎప్పుడు వస్తుంది మనం ఎప్పుడు క్షీణించిపోతుంటాం కదా బలహీనం అనారోగ్యం తెచ్చి ఉంటది పట్టొక ఏం చేస్తుంటది ఖరాబ్ చేస్తా ఉంటది కదా చంపుతా ఉంటది కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు జీవింపజేస్తా అంటున్నాడు జీవం చేత మృంగి వేయబడినట్లు కానీ ఏమంటున్నాడు తీసిదేనని కాదు కానీ దేవుని ఏమంటున్నాడు మత్యమై మత్సమైనది మైనది జీవన చేత మృంగి వేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ఏం చేయకుండా ధరించుకొన దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే కదా దీని మీద ఎట్లా పెట్టినంటే దేవుడు దీని అన్నికమైన విషయాల్లో మనకి ఏం చేశాడు దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించినాడు ఎట్లా ఉన్నాడంట దేవుడు దేవుడు సమీపంగా ఉన్నాడు ఈ రోజు మనకి ఆయన ఆత్మ లేకపోతే ఈ శరీరాలను కాపాడుకోలేవు ఆ పరిశుద్ధాత్మ అందుకే ప్రతిదినం ఏం చేయాలంట నలగబడమంటా ఆ పరిశుద్ధాత్మ చేత మనం ఏం చేస్తాం కొత్తబడాలా నలగబడాలా దేవుని సన్నిధిలో కదా ఈ సంచకరువు లేకపోతే జీవింప చేసుకోలేవు దేవుని సమీపంగా దగ్గరగా చేసుకోలేవు ఆ దర్శనాన్ని కలగలేవు కదా ఈ కలగాలి పరులో ఒక సంబంధిది కాబట్టి ఈ లోకంలో ఉండి కూడా ని శరీరాన్ని కాపాడుకోండి నీ పరిశుద్ధాత్మ అవసరం అందుకే ప్రతి చోట మనం గురించి మాట్లాడుతుంటాం ఆ సంచకరువు ఆ సమీపమైన దేవుడు మనకు దగ్గరగా లేకపోతే ఆ దృష్టిడు మనల్ని మింగివేస్తా ఉంటాడు ప్రతి ఒక్క దాంట్లో వాడు ఏం చేయకుండా ఏం చేస్తుంది మరణాన్ని తెచ్చిపెడుతుంటాడు అందుకే మనకి ఏం అవసరం ఆ సంచకరు ఆత్మ మనకు అరు అనుగ్రహింపబడ్డది కాబట్టి దేవుడు ఆ దేవుడు దేవుడు తన ఆత్మ అని సంతకరువును మనకు అనుగ్రహించి వెళ్ళి చూపు వలన కాక విశ్వాసం మనని నడుచుకొని చున్నాము మనం ఏం చేస్తున్నట్ట విశ్వాసం చేతనే కదా దేవును మరి ప్రతి దాని విషయంలో ఏం చేస్తున్నట్ట విశ్వాసం విశ్వాసం కదా బైబుల్ ప్రతి ఒక్క నువ్వు ప్రతి చేయగలుగుతావు అదే విశ్వాసలకు తండ్రి అబ్రాహ్మణి చూస్తే మనకు అన్ని విషయాలు అర్థమైపోతాయి కదా ఒక నిరీక్షణ పెట్టింది అంతే ఆయన దేవుని మాట స్వరానికి లోబడి వెళ్ళిపోయినాడు ఆయన మన దేవుని కనిపెట్టే నేను చూస్తా కానీ నేను నమ్మనని అట్లా ఏం చేయలే ఆయన ఒట్టి ఆ స్వరానికి విని లోబడి వెళ్ళిపోయినందుకే విశ్వాసం నెప్పతాండ్రీ ఆ విశ్వాసం అనేది నీకు గట్టిగా ఉన్నదానికి ఈరోజు పునాది వేసుకు నువ్వు ప్రతి జయించగలుగుతావు కదా ప్రతి సాధించగలుగుతావు ఈ లోకంలో నువ్వు కాచి కాపాడుకుంటావు ఎవ్వరు కూడా నశించకుండా నువ్వు ప్రతి ఒక్కరిని దేవస్థానికి నడిపించే శక్తి ఆ విశ్వాసంలో ఉంటది ఎందుకంటే అలాంటి విశ్వాసం నీలో ఉంటే నువ్వు ప్రతి కూడా పెలవించగలగడానికి శక్తిని దేవునికి ఇస్తాడు దాన్ని కూర్చాలంటే కూడా శక్తి నీకు అంతగా శక్తి విశ్వాసంలో ఉన్నది ఆ విశ్వాసంలో నువ్వు కట్టబడి ఉండాలా ఆ రక్షణ వస్త్రములు ఉండాలా ఆ విశ్వాసం ఉండాలా ప్రతి దాంట్లో దేవుని ఆత్మ లేకపోతే ఏది కూడా కాపాడుకోలేవు అందుకే మనం పరిశుద్ధాత్మ ఎందుకు కనిపెట్టుకోమంటాం అందుకే కనిపెట్టుకుంటాం ప్రతి దాంట్లో కంట్రోల్ ఈ జీవితం ఈ లోకంలో శరీరం నివాసం చేస్తుందంటే నువ్వు కంట్రోల్ ఉన్నది పరిశుద్ధాత్మ చేతన నువ్వు ప్రతి ఒక్క దాన్ని దేవుడు పంచకరు అనే ఆత్మ నీలో ఉంటది అందుకే ఈ లోకంలో ప్రతి ఒక్క విశ్వాసం వల్లే నడుచుకొని కనుక ఈ దేహము నివసించుచున్నంత కాలము ప్రభు దూరంగా నిన్నామని ఎరిగి ఉంది ఎల్లప్పుడూ నువ్వు ఉన్నాము కదా నువ్వు ఎప్పుడు చూసినా ఈ లోకంలో ఎట్లున్నానంటే నేను ప్రతి ఒక్క ప్రార్థన చేయకపోతే దూరంగా ఉన్నాను దేవుడికి ఇది పొద్దున్న నుంచి రాత్రి వరకు దేవుడు సృష్టిస్తానే ఉండాలా దేవుని గనపరుస్తే ఏ విధంగా గనపరుస్తా ఈ లోకానుసారంగా జీవించుకుంటా చేయని కాసాధ్యము అనుకుంటారు కానీ మన పనిలో ఉండి కూడా దేవుని ఎన్నో పాలి మన దేవుణ్ణి స్మరణం తెచ్చుకోవాలి ఎట్లాంటి దగ్గర తెచ్చుకుంటాం దేవుని సృష్టిస్తుంటాం పాటలు పాడుతూ దేవుని మహమపడతా ఉంటాం దేవుని గణపడుతూ ఉంటాం విషయాల్లో కదా ప్రతి ఒక్క మనం అనేకమైన జీవితంలో ఎదుర్కొన్నాం ప్రతి దేవుడు తప్పించి ఈరోజు సజీలకాల పెట్టిందంటే ఆయన సూచించకపోతే ఆయన కృపలు ఎక్కువ బతుకుతామా బతకలేము అందుకే ఎల్లప్పుడూ ఆయనను ఏం చేయాలంటే ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూనూ ధైర్యం గలవారమై ఉన్నాము ఎట్లా ఆయన వాక్యం చేతన మనకు ధైర్యం ఆయన విశ్వాసం చేసిన మనకు ఆయన కృప లేకపోతే మనకు ధైర్యం లేదు అని పరిశుద్ధాత్మ లేకపోతే మనకు ధైర్యం లేదు కదా దేవుడు పోషించే దేవుడు ఆయన రక్షించే దేవుడు కాచి కాపాడే దేవుడు మనం ఎట్టు వంటి భయం అనేది లేదు కాబట్టి ధైర్యంగా ఉండాల వాక్యం వలనే మనము జయించగలరు ఆయన మనం ఎత్తు కూడా మనము జీవించలేము ఇట్లా ధైర్యము కలిగిన ఈ దేహము విడిచి పెట్టి ప్రభువు నివసించుటకు ఏం చేస్తున్నా ఇష్టపడుతున్నాము మరి చాలా మంది ఏం చేస్తున్నారంట ఇట్లా ధైర్యము కలిగి ఈ దేహమును విడిచి పెట్టి ప్రభున నివసించుటకు ఇష్టపడుతున్నారు మన దేహం అందుకే ఈ లోకంలో మనం ఏం చేస్తుంటే శరీరాన్ని చంపుకుంటుంటాం కదా ఏసుప్రభుల్లో జీవింపజేస్తా ఉంటాడు దేవుడు ఈ లోక దేహం ఏం కావాలా చంపబడాలా కదా ఈ లోకం ప్రతి ఒక్కటి కూడా ఈ లోక పాపాన్ని దూరం కావాలా మనం కదా ఈ ఈ శరీరానికే కాకుండా లోహంలో దేహము కూడా మనకి ఎట్లా పాపంతో కూడుకొని ఉన్నది కదా మనం ఎన్నో విషయాలలో దేహాన్ని కూడా మనము అపవిత్ర అపవిత్రపరచుకుంటా ఉంటాం మాటల చేత అస్మయ చేత ద్వేషం చేత ఏది లేకుండా మనం ఏం చేస్తామంట దేవుడికి దూరంగా ఉంటాం ప్రభునంతకు నివసించుటకు ఇష్టపడుతున్నాము కాబట్టి ఈ ఇప్పుడు ధైర్యము కలిగిన ఈ దేహాన్ని విడిచి పెట్టి మనం ఏం చేస్తామంట ఇష్టపడుతున్నాం కాబట్టి మనం ఎంతో యుద్ధం జరుగుతుంది మన శరీరంలో కదా మన యుద్ధ మనకు యుద్ధము ఆరంభం అయిపోయింది కదా ఆత్మలో ఎంతో యుద్ధము కానీ వాడు ఏం చేస్తుంటాడు శరీరాన్ని కొడతాను మనకు ఆత్మను ఎంత జయించిన వారం కాబట్టి వాడు ఏం చేస్తుంటాడు నీ శరీరాన్ని కొడతా అంటాడు మరి ఈ శరీరాన్ని కూడా మనం ఎంత జాగ్రత్త కాపాడుకోవాలా చాలా జాగ్రత్త కాపాడుకోవాలా ప్రతి ఒక్క విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉంటానే కానీ మనం ఎదిరించగలుగుతాం అంతవరకు మనము ఎదురించే శక్తి మనం లేదు వంశ పరిశుద్ధాత్మ మనకు అవసరము ఇంకా ఏమంటారు దేహమందున్న దేహమందున్నను దేహమును విడిచినను ఆయన కిష్టమైన ఉండవలనని మిగులు ఆపేక్షించుచున్నాము అందుకే దేవుడు ప్రతి ఒక్క దాంట్లో విషయంలో మనకు ఈ విషయం తెలియజేస్తా ఉన్నాడు ఈ విషయము కావున దేహమందు కావున దేహమందు దేహమందున్న దేహమును విడిచినను ఆయనకి దేహం వలనను మిగిలి ఆపేషించున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనను సరే చెడ్డవైన సరే దేహంలో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను ప్రతి ఒక్కటి ఈ లోకంలో దేహమునకు విడిచిపెట్టినను విడిచిపెట్టకనను ఆయనకిష్టమైన ఉండవాలనని మనము ఎంతగానో కోజాడుతున్నాం కాబట్టి ఎందుకనగా తాను జరిగించిన క్రియల అది మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహమునకు జరిగించిన వాటి ఫలమును ప్రతి ప్రతి వాడునూ కొద్దిపాట్లు మనం క్రీస్తు న్యాయపీఠం ఎదురుగా ప్రత్యక్షం కావాలని చూస్తున్నాం దేవుడు ఏం చేశాడంటే ప్రత్యక్షము కావలిగా నుండెను కాబట్టి ఆ రోజు దేవుడు దినంలా తీర్పులోకి ఇవన్నీ అందుకే ప్రసంగిలో ఒక విషయంలో మాట్లాడతా ఉంటాడు అక్కడ కూడా ప్రసంగికి లో ప్రసంగి పన్నెండో అధ్యాయము ప్రసంగి పన్నెండో అధ్యాయము పద్నాలుగో వచనంలో చివరిగా గూఢమైన ప్రతి అంశముల గురించి దేవుడు విమర్శలు చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తేబడును తీర్పులోకి తెచ్చును ప్రతి ఒక్కటి ఏదైనాను ఈ లోకంలో ఎట్లయినండి ఎట్లా చేస్తాడంట దేవుడు గూడైన ప్రతి అంశముల గురించి దేవుడు విమర్శలు చేయనప్పుడు అది ఆయన న్యాయపీఠం దగ్గర నిలబడప్పుడంట ఆయన ప్రతిక్రియను అదే మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి తెచ్చును ప్రతి ఒక్కటి తీర్పులోకి వస్తుందని ముందుగానే దేవుడు మనకు హెచ్చరిస్తా ఉన్నారు పాత కూడా ప్రతి విషయం దేవుడు మనకు కలిగజేస్తా ఉన్నాడు చూపిస్తా ఉన్నాడు కూడా అదే విషయం కూడా గుర్తు చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎట్లుండో తీర్పులకు వస్తాయి ఇవన్నీ కాను మనిషిదే కానీ సిద్ధవే కానీ నువ్వు ఏ విధంగా దేహముందు ఆత్మ నుంచి ఏ విధంగా బలపరచబడినవు దేవుని సంధ్య ఆసక్తి కలిగి ఉన్నావు ఇక్కడ పౌలు సంఘంతో మాట్లాడుతా ఉన్నాడు నువ్వు ఏ విధంగా ఉన్నావు దేవును ప్రత్యక్ష దగ్గర దేవుని రాక సమీపం అయింది ఏ విధంగా జీవ దేవుని కొరకు ఆ న్యాయపీఠం దగ్గర జాగ్రత్త కలిగి ఉండాల ప్రతి ఒక్క నిమిషంలో అందుకే దేవుడు మనకు శరీరానికి ఆత్మకు చాలా విరుద్ధము ఎంత విరుద్ధంగా అంటే అంత విరుద్ధంగా యుద్ధం జరుగుతూనే ఉంటది ఈ లోకాంతరమైనది కాబట్టి మనం ఎట్లుండాలా జాగ్రత్త కలిగి ఉండాలా మనము జీవింపజేస్తా ఉండాలి ఆయన ఆత్మ చేత ఆయన చేత మనని ఏం చేస్తాడు జీవింపజేస్తుండ ఆత్మచేత మనల్ని ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా చంపాలని చూస్తుంది ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా చంపాలని మన ఆత్మ శరీరాన్ని కూడా చంపాలని చూస్తుంది ఎందుకంటే వీళ్ళు ఆత్మలో దేవుంత సమాధానం గతపక్ష వాళ్ళమై ఉన్నాం ఎకీరా పత్రిక ప్రకారంగా పరలోకంలో కానీ ఏ లోకంలో శరీరం ఉన్నది కాబట్టి వాడు అనేకమైన ఆవదాలు మనల్ని విసురుతా ఉంటాడు ఎందుకంటే వాడికి సాక్ష్యం ఉండకూడదు కదా ఈ లోకంలో దేవుని బిడ్డల మీదనే వాడు ఎక్కువ ప్రయోగం చేస్తూ ఉంటాడు కదా అనేకమైన విషయాలు మనం చూస్తూనే ఉంటాం గమనిస్తూనే ఉంటాం ఎందుకంటే దేవుని బిడ్డల మీదనే మనకు టార్గెట్ ఉంటుంది ఎప్పుడు చూసినా కాబట్టి మనము జయించి ఉండాలి అవి ఎట్లా జయించగలుగుతాం దేవుని ఆత్మచత్తన మనము జయించగలుగుతాం అందుకే చివరి ఆత్మ బలమైనది కాబట్టి ఆత్మను పొందుకుంటూనే కానీ ఈ లోకంలో ప్రతి శరీరాన్ని కాపాడుకోవాలి ఇతరులు కూడా కాపాడుకోవాలి అందుకే మన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మన అనేకమైన విషయాల చోటుకు ప్రాంతానికి వెళ్తుంటాం సైతాన్ గారు అనేకమైన దుష్టుడు మన శరీరాన్ని కొట్టాలని చూస్తూ ఎందుకంటే మనం అక్కడ దేవుని విషయాలు బోధించనికి వెళ్ళినప్పుడు అనేక మంది కాబట్టి వారికి నచ్చదు కాబట్టి వాడు మన శరీరాన్ని కృంగ కాబట్టి ఈ ఇట్లాంటి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాల ఎందుకంటే దేవుడు ఆత్మని ఇచ్చింది కాబట్టి ఆత్మ పొందుకొని ముందుకు వెళ్ళాలా అంటే వాడు ఏ టైంలో ఏ విధంగా ఎందుకంటే ఆ బలమైన ఆత్మ లేకపోతే మనం ఏది కూడా జయించలేము కదా ఈ లోకంలో జయించాలంటే చాలా కష్టము ఈ ఇప్పుడు వచ్చే తరంలో చాలా భయంకరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే అది ఆత్మచేతనలో నువ్వు దేవుడికి అన్ని చూపిస్తాడు నడిపిస్తాడు నువ్వు ఎదుర్కొనే శక్తి కూడా నీకు ఇస్తాడు నేను ఆ మధ్యలో నాకు దేవుడు ఏమని చెప్పిండంటే యుద్ధం జరుగుతుంది భయంకరంగా యుద్ధం అది ఎక్కడ అంట మధ్యాకాశంలో భయంకరమైన సమూహాలు దయ్యాలు విపరీతంగా పనిచేస్తాయని మనం ఎప్పటి పత్రిక ఆరోగ్యం ప్రకారంగా మనం చూస్తే అక్కడ యుద్ధము అక్కడ రాయబడ్డది కదా దేవుడు మనకు విభస్తి పత్రికల్లో మనకు కొన్ని విషయాలు మరి చెప్పింది కాబట్టి ఆరోగ్యంలో అక్కడ దయ్యాల సమూహం ఉంది కాబట్టి అది మధ్యాకాశంలో మేఘం దగ్గర యుద్ధం జరుగుతుంది యుద్ధం జరుగుతున్నప్పుడు నేను కళ్ళలో ఉన్నాను పండుకొని ఉన్నా కాబట్టి దేవుడు నాకు అట్లా చూపించినట ఆ మేఘం కింద భయంకరంగా యుద్ధం చంపేసుకుంటున్నారు ఒక్కరిదొక్కరు ఆ చంపేసుకునే టైంలో నాకు ఆ నిద్రలు ఎట్లున్నాను భయపడతా ఉన్నా అంటే ఒక మళ్ళీ ప్రాణాలు ఒక ఎదుటి మనిషికి పోతుంటే ఎంత భయం అనిపిస్తుంటే చాలా గుణు కూడా ఊపిరి ఆ యుద్ధం జరుగుతూనే ఉంది భయంకరంగా చూడు ఏ విధంగా యుద్ధం చేస్తుందో దేవుని బిడ్డలతో యుద్ధం చేస్తాను అంటే ఒక్కొక్కరిని ఇది డిసెంబర్ నెల లాస్ట్ వీక్ లో నాకు పడ్డది ఇక అలా రెండోసారి కూడా పడ్డది అమ్మ నాకు చాలా భయమైంది ఏంది యుద్ధాల గురించి నాకు పడుతున్నాయి ఏంది అని నాకు చాలా భయమైంది చూడు అంటే యుద్ధం జరుగుతుంది ఆత్మీయ పోదాటం మనకు అంటే వాడు ఏ విధంగా చంపుతున్నాడు అందరినీ దేవుణ్ణి పరిశుద్ధాత్మ లేకపోతే చంపేస్తాడు వాడు యుద్ధం జరుగుతున్నప్పుడు చాలా మంది మేఘం కింద భయంకరంగా ఉన్నారు కొట్టుకుంటూ చంపిస్తున్నారు ఒక ప్లేస్ లో నేను నిలబడి అక్కడ చూస్తున్నాడు కింద చూస్తే అగాధం నేను ఒక దగ్గరకు దాక్కొని ఉన్నాను అక్కడ ఒక ప్లేస్ లేక లోకలికి వెళ్ళిపోయి ఉన్నాను అంటే ఇక్కడ దీన్ని బట్టి చూస్తానకేంటంటే యుద్ధం జరుగుతున్నది మనలో యుద్ధం ఉన్నది అని మన అనేకమైన వాక్యాల చేత కదా అందరు చెప్తున్నప్పుడు అరే యుద్ధము ఇది విధంగా జరుగుతుందా అంటే వాడు అందరినీ చంపనికి చూస్తా ఉన్నాడు అంటే యుద్ధము మన శరీరంలో ఇప్పుడు యుద్ధం మనకు జరుగుతున్నది ఎందుకంటే మన పరలోక సంబంధమే కాబట్టి వాడికి ఇష్టం ఉంటుందా వాడికి ఇష్టం ఉండదు వాడు యుద్ధం చేస్తా ఉంటాడు మన దగ్గర అబద్ధ సాక్ష్యం తీసుకొని రావాలని కదా ఇప్పుడు దేవుడు రాకుండా ప్రత్యక్షతలు దగ్గరకు వచ్చినాయి కొన్ని సాక్ష్యం ఉండకూడదు వాడి దగ్గర అందుకే వాడి ప్రతి దాంట్లో వంకర వాక్యాలు పెట్టి వంకర మార్గాలు తిప్పి వాడి అనేకమైన విషయాలు మనం తప్పిస్తా ఉంటాడు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ప్రతి దాంట్లో విశ్వాసం చేత దేవుని చేత మనమే జాగ్రత్త కాపాడుకుంటున్నాము అంటే ఏ లోకమైన గుడారమైన నివాసము శిథిలం అయిపోతున్నాయి ఇది గుర్తెరగాల దేవుడు ముందుగా ఇక్కడ వాక్యచేత పవన్ చేత మాట్లాడుతున్నాడు కానీ ఆ పౌన వారు ప్రతి ఒక్క వాళ్ళు కూడా గ్రహించని స్థితిలో ఉంది కాబట్టి మళ్ళీ అక్కడకు వెళ్ళి ఆయన బోధించవలసి వచ్చింది ఎందుకంటే మన బలిహీనైన్నారు అక్కడ బలహీనలు వాళ్ళు అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఈ లోకాంతరమేనే యూదులై ఉండి గుడారాలు పెట్టుకొని దేవునికి నివాసం స్థలం పెట్టుకొని వాళ్ళు పేరు పెట్టుకొని ఉన్నారు కానీ అదేమైపోతుందంటే శీథిలమైపోయేది నువ్వు ఆత్మచత్త కట్టబడిన వాడు నువ్వు రక్షణ వస్త్రంలో కాపాడుకొని ఉంటావని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తా ఉంటాడు ఇక్కడ పౌరత ఆ ఇస్రేల ప్రజలతో మాట్లాడతాడు ఆ యూధుల మతలతో మతస్థులతోని ఈ పరిశుద్ధాత్మలో లీనమై ఆయన అనేకమైన విషయాలక్కడ వాళ్ళకు బయలుపడతా ఉంటాడు చెప్తా ఉంటాడు కైనా వాళ్ళకు నచ్చలేదు చూస్తే ఒక ఈర్ష వాళ్ళకి ఎందుకంటే సత్యమైన బోధ అయిన ఆయన ఆత్మీయ బోధ వాళ్ళకి అనేకమైన విషయాలు ప్రతి దాంట్లో దేహం విశిష్టాలలో మాట్లాడుతూ ఉంటాడు ఈ నాని చూడు అయినా కూడా దేవుడు ఆ వాక్యము ఇప్పుడు మనకు అందజేయబడతా ఉంది చూడు ఇక్కడ దేవుని పదవచనం ఉన్నట్టు ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పుకున్నా అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహములో జరిగించిన వాటి పలమును ప్రతి వా అడును క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావలయును అవన్నీ నిలబడి ఆ టైంకి ఇప్పుడు ఆయన ప్రత్యక్షత రాబోతుంది ములుగుతా ఉంది సృష్టి రోమరాష్ట్ర పత్రికల్లో పావులు చెప్తా ఉంటాడు ఎవరు విమోచిస్తారని కదా ఈ లోకంలో భయంకరమైన స్థితి మరి ఇవన్నీ మరి ఆ న్యాయపీఠం దగ్గర నిలబడిపోతుంది మరి ఇవన్నీ నిలబడే ముందు మనం ఏ విధంగా ఉన్నాం మనం సాక్షిని కాపాడుకోవాలి వాడికి ఇష్టం ఉండదు మనం ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మనల్ని హింస ఎదురు చూస్తా ఉంటాడు ప్రతి ఒక్క విషయంలో కానీ మనం ఏముండాలా జాగ్రత్తగా ఉండాలా అందుకే పని పడకుండా వచ్చినమా కావున మేము ప్రభు విషయమై భయము ఎరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము మేము దేవునికి ప్రత్యక్ష పరిచిన వారము ప్రత్యక్ష పరచబడిన వారము మీ మనసాక్షులకు మనసా మీ మనసాక్షులకు కూడిన ప్రత్యక్ష పరచబడిన వారమునని నమ్ముచున్నాము మమ్మల్ని మేమే మీ ఎడల తిరిగి నెప్పు తెప్పించుకొనుట లేదు గాని హృదయము నందు అత్యచపడక పై వారికి ప్రత్యుత్తర ఇచ్చిట్టకు మీకు ఆధారము కలగజేయవాలని మా విషయమై నీకు అతిశయ కారణము కలిగించుచున్నాము అంటే ఇక్కడ దేవుడు హృదయ మందు అతిశయపడ పై రూపము వలనే పై రూపము మంది అతిశయపడు వారికి కత్తుతం ఇచ్చుటకు ఆధారం కలగజేయాలనని నువ్వు ఎప్పుడైతే ఆత్మలో ఉన్నవాడివైతే పర్వలేదు కానీ శరీరకంలో అతిశయపడుచున్నావా ఇవనకి తగదు అంటున్నాడు ఇక్కడ దేవుడు ద్వారా మాట్లాడుతున్నాడు హృదయ అతిశయపడక పై రూపము మంది అతిశయ పడువారికి పత్రిక ఇచ్చిటకు మీకు ఆధారము కలగజేయవనని మా విషయమై మీకు అతిశయ కారణం కలిగించుతున్నాము ఎలయనగా మేము వేదివారమై దేవుని నిమిత్తము కొత్త బుద్ధి గలవార మీ నిమిత్తము కీర్తి ప్రేమ మగుట్టకు బలవంతము చేయించున్నది ఎలా అనగా ఒకడు మృతు పొందను కనుక అందరూ మృతు పొందరని పొందరని పొందరనియో జీవించి వారికి ఇంకా మీదట తమ కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచి వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము కారణ ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరికైనా ఎరుగము మేము క్రీస్తు శరీరంగా ఎరిగి ఉన్నాము ఇక మీదట ఆయనను అలాగనే ఎరుగుదము ఇక్కడ ఏమంటున్నారు ప్రతి ఒక్క విషయం కూడా ఆయన ఏమంటున్నారండి క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తున్నది అందుకే మీకు ఇది బోధన చేయగలుగుతా అందరి కొరకు ఒకడు మృతి పొందను కనుక అందరూ మృతి పొందనని అవసరం లేదంటున్నాడు మన అందరి కొరకే ప్రభు మృతి పొందను కాబట్టి జీవించి వారి ఇక మీదట తమ కాక తమ నుండి తమ పొందిన తిరిగి లేచు వాని కొరకే జీవించటకు ఆయన ఆ అందరి పొందనని నిశ్చయించుకుందుచున్నాము కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవ్వరికైనా ఎరగము శరీరీగా మేము ఎవ్వరికైనా ఎరగము ఇక మీదట ఆయనను ఏం చేస్తున్నాడంట నేను క్రీస్తు రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగే ఎరుగుము కాదా ఎవడైనానో క్రీస్తు నందు నూతన సృష్టి కాబట్టి ఆయన ఎందు ఉన్నవా ఈ రోజు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్త వాడు సంపత్సము దేవుని మూలం అయినది దేవుని ఏమంటున్నాడు సమస్తంలో దేవుని వలనై ఉన్నవి ఆయన మనలను క్రీసు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించను అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు ఆ సంఘంతో అదే విధంగా దేవుడు వారి అపరాధమును వారి మీద మోపక వాళ్ళ పాపములు వారి మీద మోపక ఏం చేస్తున్నాడు క్రీసు ముందు తనతో సమాధాన పరుచుకొను ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించను తన దేవుడు ఏం చేస్తున్నాడంట ఈ పాపములన్నీ ఆయన భరించెను అపరాధములు వారి మీద లోపక క్రీస్తునందు లోకము తనతో సమాధాన పరుచుకోనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అందించను కదా అప్పగించెను కాబట్టి దేవుడు అంటున్నాడు మన అపరాధములైన శిల్వల భరించి మనకు సమాధానం కలుగజేసుకుంటుంది ఆ సమాధాన వాక్యమే మనకు ఇవ్వబడ్డది అప్పగింపబడ్డది కానీ ఆ దేవుడు ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తునుకు రాయబారులమై దేవునితో సమాధాన తడోబలి క్రీసు పక్షంగా మిమ్మల్ని దతనాలు కొనుచున్నాము మీరు కూడా అదే విధంగా ఉండాలని పౌలు వేరు కొనుచున్నారంట వాళ్ళ పక్షం మేము కూడా క్రీస్తులకు రాయదారుణమై ఉన్నాము ఆ పర్లోకంలో సంబంధిని కాబట్టి ఈ లోకము దేవుని విషయాలు తెలియజేయడానికి సమాధాన పౌడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని దతనాలు కొనుచున్నాను ఎందుకు సమాధానం ఆ దేవుని నీటి అదునట్లు పాప ఆయనను మన కోసమే పాపంగా చేశను కదా దేవుడు మనం ఆయన ఎందు దేవుని నీటి అగునట్లు మన పాపం అన్నీ ఏమైనంట మన కోసమే పాపంగా చేశాను మన అన్ని పాపంలా ఆయన మోసుకొని ఉన్నాడు మన పాపముల నిమిత్తము ఆయన ఏమైనాడంట పాపములని మోసుకొని మన కొరకు జీవిస్తా ఉన్నాడు చూడు మన కొరకు చంపబడ్డాడు మన కోసము రక్తం కార్చబడ్డది ఆయన చూడు మన నిమిత్తమే మన పాపముల నిమిత్తమే అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మరి అదే విషయము చెప్తా ఉన్నాడు మీరు క్రీస్తు పక్షంగా ఉన్నారా మరి క్రీస్తు పక్షంగా ఉంటే మరి ఆయనను చూడమని అంటున్నాడు ఈ లోకాంతరమైన క్రియలు కాకుండా కదా క్రీస్తు రాయబారుల ఈ లోకంలో దేవుతో సమాధాన పడుమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని ఏం చేస్తున్నా బ్రతినాడుకొని వచ్చున్నా పౌలు వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాడు ఆ సమాధాన సువార్తనే మనకు కలగజేసింది ఆ వాక్యమే మనకు ఇవ్వబడ్డది ఆ వాక్యంగా మనము జీవింపజేయ కలిగినట్టయితే దేవుడు మరి నిన్ను కూడా అదే విధంగా మరి పావులు ఏ విధంగా వాడబడ్డాడు నిన్ను కూడా దేవుడు అదే విధంగా మరి ఆ విధమైన శరీరము ఈ లోకాంతరమైనది మరి ఏమైపోతుంది శివులు ఏమైపోతున్నాయి ఈ లోకమైన కట్టడాలన్నీ మనం ఆత్మ సంబంధివా ఈ లోకాంతరమైన సంబంధివా మనము గ్రహించాలా కదా దేవుడు ప్రతి దాంట్లో ఆ పరిశుద్ధాత్మ లేకపోతే ఆ పంచకరు లేకపోతే దేవుడు మనకు లేడు మనకి ఏం కూడా పరచబడలేదు ఆయన నిత్యమైన నివాసి కాబట్టి ఆ పరలోకంలో ఉన్న తండ్రి కొరకు దేవుడు అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తా ఉన్నాడు మరి నువ్వు ఏ విధంగా ఉంటున్నావు దేవుని కొరకు కదా దేవుడు మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలా నీ దేహాన్ని జాగ్రత్త పెట్టుకోవాలా నీ శరీరాన్ని జాగ్రత్త దేవుని కొరకు కదా అప్పుడే దేవుడు ప్రతి దాంట్లో నీకు ఏం చేశాడంట ప్రతి కాచి కాపాడతాడు కదా ఆయన రెక్కల కింద నేను కాపుతాడు నువ్వు ఎక్కడున్నా దేవుడు తోడై ఉంటాడు నీకు ఏ విషయాలు కావాలో దేవుడు అని పరలోకమైన సంబంధి కాబట్టి నీకు పరలోకమైన పక్కొక్క విషయం నీకు తెలియజేయబడుతుంది ఎందుకు అంటే నువ్వు పరలోక నివాసిని కాబట్టి కదా ఈయన పరలోక నివాసి అని రుడుపరచీకి ఇక్కడ పౌలు ఈ రోమా సంఘంతో మాట్లాడతా ఉన్నాడు అందుకే మిమ్మల్ని బతినాడుకొని ఆయన కొరకు ఆ సమాధాన సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరచు పరిచయను మాకు అనుగ్రహించండు అని పౌలు మరి దేవుడి విషయంలో చెప్తా ఉన్నాడు క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకున్న ఆ సమాధాన వారికి పరిచర్యను మాకు అనుగ్రహించను అదే విధంగా మిమ్మల్ని కూడా బతినాడు కొనుచున్నాను కాబట్టి దేవుడు వారి అపరాధము వారి మీద మోపక పత్ొక్క పాపము దేవుడు ఏం చేస్తున్నాడంట వారి మీద మోపత తనే భరించినడు దేవుడి ఇక్కడ ఈ రోజు ప్రతి ఒక్క పాపానికి ఆయన భరించినాడు మరి ఇప్పుడు పాపంలో మనము ఏ విధంగా ఉంటున్నాము మరి పత్ దాంట్లో ఏ మనం ఆలోచన చేసినా మనం జాగ్రత్త కలిగి ఉండాలి ఆ పరిశుద్ధత కొరకు కదా మన అపరాధం ధరించినడైనా మళ్ళా నువ్వు సెలవ ఏ విధంగా ఉంటుంది దేవుణ్ణి శిల్వ కొడతారా కొట్టలేము కదా మనం ఏ పాపం కూడా ఇన్ని విషయాలు మనకు దేవుడు బయలుపరిచినా మనము మళ్ళా దేవుణ్ణి శిల్వకు అవకాశం లేదు నువ్వు ప్రతొక పాపంలో నువ్వు అసహించుకొని ఈ లోకంలో శరీరాన్ని ఆత్మను జాగ్రత్త పరుచుకొని దేవుడి కొరకు సమర్పించుకొని ముందుకు వెళ్ళినప్పుడే నువ్వు ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఎందుకంటే దేవుని దేవుడు చూస్తాడు కదా ప్రతి క్రియలు దేవుడు ఏమంటాడు అక్కడ కూడా ఏమైనా అంటే గూఢమైన అంశము కూడా దేవుడి సంధికి తీసుకురాబడితే తీర్పులో ఇదొక హెచ్చరిక మనకు నువ్వు తరలోక సంబంధిని నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందినవో ఏసుకృష్ణ బ్యాప్తిజం పొందినవో ఎప్పుడైతే దేవుడి కొరకు విశ్వాసం కలిగి ముందుకు నడుస్తున్నావో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా దేవుని దగ్గర తీర్పు దినంకి గూడమైన ప్రతి ఒక్క అంశంను గురించి దేవుడు విమర్శన చేయనప్పుడు ఆయన ప్రతి అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పుకి తెచ్చును కాబట్టి ఈ మాట నెరిగి మనం జాగ్రత్త పడి దేవుని కొరకు కదా మనం అందుకనే మనం పరిశుద్ధపరచబడాలా మరి దేవుడు అక్కడ సమీపం అయ్యింది భయంకరమైన దినాల్లో ఉన్నాం కాబట్టి మన శరీరాలను కాపాడుకోవాలా మీరు ఇతరులు కాపాడాలంటే మనం ఎంతోగానో పరిశుద్ధపరచబడాలా కదా అప్పుడు మనం పరిశుద్ధంగా ఉన్న వాళ్ళ పరిశుభంగా ఉన్నప్పుడే ఇతరులు మనము పరిశుద్ధంగా చేయగలుగుతాం మనం పరిశుద్ధత లేకుండా వేరే వాళ్ళకు అవకాశం లేదు ఎందుకంటే వాక్యము ముందు ఏమైనది అధికార ప్రకటన వరకు అదే ఉన్నది కానీ ఒకటి ఒకటి చేయనికి వీలేదు ఒకటి వేయని కూడా వీలేదు ఎందుకు ఏ విధంగా ఉన్నదో వాక్యం అదే బోధిస్తున్నప్పుడే ఆ టైంలో దేవుడు మనల్ని ప్రతి తీర్పులోకి తీసుకొస్తాడు నీ ప్రతి అంశమే గాని నీ ప్రతి ఒక్క క్రియనే కానీ ఈ ప్రతి ఒక్క ప్రవర్తననే కానీ దేవుని సన్నిధిలో మనం నిలబడబోతున్నాం ఇది మనము జాగ్రత్తగా మనసులో పెట్టుకొని దేవుని అందు భయం భక్తి కలిగి ఆయన అందు సేవించి యథార్థమైన ప్రీతికరమైన సేవ చేసుకుంటూ ఆయన కొరకు సమర్పింపబడాల అప్పుడు ప్రతి మనం మెప్పు పొందాము దేవుని కొరకు కదా ఈ లోకంలో మనదేం గొప్పతనం లేదు కాబట్టి తములు వాళ్ళకంతగా చెప్తా ఉన్నాడు కాబట్టి ఈ రోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు చిన్న వాటిని దేవుడు దించినదాకా ప్రార్థిస్తాము స్తోత్రం అయినా పరిశుద్ధిడా మై మొన్నత కరశక్తి మంతీవంగల తండ్రి నీకు వందనాలు ఇంకా వరకు వాక్యత మమ్మల్ని ఎంతగానో యశు ప్రభ బలపరచు నీకు వందనాలు ప్రభ ఇంకా మాలో ఎటువంటి ఆవిష్కారం తొలగించండి దేవా మా ఆత్మ కానీ యశుప్రభ మరి కానీ ఎక్కడ బలహీనమైపోయి పడిపోతున్న ప్రభ దేవా నీ వస్త్రాలు మేము ధరింప చేసుకోవాలా ప్రభావ ఎండ్లా కూడా యశుప్రభ పడిపోకుండా మేము కాచి కాపాడ భద్రపరచబడాలా తండ్రి నీకు స్తోత్రం లేనైనా జీవంగల నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రం మన యసు ప్రభ నీ వసరాలు ధరిం చేసుకొని తేవా మేము జాగ్రత్త పడాలా ప్రభావ తండ్రి నీకు వందన వాక్యం చేత మేము కృప చేత మేము తండ్రి నీకు వందనాలి ప్రభా నీ రాకడ త్వరలో ఉంది ప్రభా మేము సిద్ధంగా ఉండాలా మా ఆత్మ శరీరం దేవా ఎక్కడ కూడా బలహీనమై పడిపోయిందో ప్రభ అక్కడ మీరు మాట్లాడండి ప్రభా మమ్మల్ని ఇంకా జాగ్రత్త పరచండి తండ్రి ఇంకా నీ పశుద్ధాత్మకత అభిషేకించండి దేవా నీ కడవరి వర్షం మా మీద కుమర్చండి నీ అగ్ని అభిషేకం లేకపోతే నేను మీది కూడా జయించలేం నాయన ఇక్కడున్న చీక క్షేత్రాన్ని కాలిపో ఉంది కాక ప్రభా దేవా మరి ఎటువంటి ఉన్న చీక శత్రులని గర్జిస్తున్నాం నాయనా ఈ రాత్రి కాలం మరి ఎవరిలో ఉండనికి వీర్లేదు ప్రాభా నీ ఆత్మాస్తారమైన జీవితం మాకు అలగచ్చేయండి తండ్రి నువ్వు మేము తరలోక సంబంధం తండ్రి నీతో ఉన్న నాయనా తండ్రి భూమి కూడా మేము నీ రాజ్యం కట్టనీకి ఇక్కడ నివాసం చేస్తున్నాం అయినా అందుబాటు నీకు వందన మమ్మల్ని ఎంతోగానో భద్రంగా మమ్మల్ని తల్లి నీకు స్తోత్రం నాయన నీ చిత్తాన్ని నీ రాజ్యాన్ని భూమి మీద నెరవేర్చనికే మే మమ్మల్ని స్థాపించుకున్నారు భూమి మీద ప్రభావ అందుని బట్టి నీకు స్తోత్రం నాయన మరి ఏ విధంగా కట్టాలా ఇంకా అనేకమైన విషయాలు భయపరచండద్రి ఇంకా పరిశుద్ధంగా ఉండి నీ మేము కట్టాలదేవా మళ్ళా ఎటువంటి పాపం లేకుండా సహాయపడమని ఇంకా అనేకమైన విషయాలు మమ్మల్ని ఇంకా బలపరచండదేనరా తల్లి నీకు స్తోత్రం చేస్తాను నీ రాకడ చిత్తరలో ఉంది నీకు స్తోత్రం చేస్తున్నాం మనకి ఆత్మలు కూడా నేను తల్లికి ఈ సన్నిధిలో గడపాల ప్రభావ ఈ క్షణంలో ఈ టైంలో ప్రభావ వాళ్ళంతా మీరు సహాయం చేయండి ఇక్కడ తెలుసుకొని ప్రభా వాళ్ళు రావాల ప్రభావ వాళ్ళకున్న అంధకారాన్ని చీక శక్తిని గర్జిస్తున్నాం వాళ్ళు కూడా ఈ సావర్త కాలతో శక్తి దయచేయండి తండ్రి ఏసు ప్రభా నీకు వందని సమయం పోతే మళ్ళీ దొరకదు నాయన ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఇంకా అనేకమైన విషయాలు మమ్మల్ని బలపరిచి సిద్ధపరిచి రాకపరచుకొని ప్రతి ఒక్క మహిమల్నికే చెల్లిస్తూ నగడైన ఏసుకొసం తండ్రి ఆ మెయిన్ రేస్తున్నాడు బ్రదర్ ప్రైజ్ రాడ్ సిస్టర్ ప్రైజ్ రాడ్ అందనాలు ప్రార్థన రిక్వెస్ట్ లో ఉన్నవి ఈ జాన్ బ్రదర్ వాళ్ళ మిసెస్ పింకి ప్రియ గారు హాస్పిటల్లో ఉన్నారంట నార్మల్ డెలివరీ అవటకు బేబీ మూవ్ అవ్వట్లేదంట మరి ఆమె కొరకై ప్రార్థించండి మంచి డెలివరీ దేవుడు ఇచ్చేలాగన ఆమెకు తోడు అయ్యింది దేవుడు ఆ డెలివరీని నార్మల్ గా చేయనట్లు ప్రార్థించాలి సుజాత ప్రైజ్ రాడక ఈ పింకి ప్రియ సిస్టర్ విషయంలో ప్రార్థించండి లో ఉన్న ఒకటే అంశం కదా తర్వాత ఇక్కడ తర్వాత ఈ నవీన్ మైండ్ సెట్ కరెక్ట్ ఉండాలి అర్చిత సిస్టర్ బ్రెయిన్ క్లాట్ నుంచి దేవుడు స్వస్థపరచాలక కాకపోతే ఈమె అర్జెంట్ ఉందని నేను ముందు పెట్టానకే ప్రార్థన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు మహాఘనుడవు మహోన్నతుడవు సర్వశక్తి మంత్రివైన ఏసయ నీక పాద సన్నిధిలో ప్రభ ఈ రాత్రి కాల సమయం తండ్రి మేము ఈ రీతిగా కూడుకుని ప్రభ నీకు మొరపెట్ట చుండగా మా ప్రార్థనలను మా విజ్ఞాపనలను మా మొరలను ఆలకించే దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడవు జీవంగన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నా తండ్రి మరి ఇరాతి కాలం మందు ప్రభాన తండ్రి మరి పింకి ప్రియా సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ్డ తండ్రి ప్రభ నిండు గర్భిణిగా ఉంది ప్రభ హాస్పిటల్ అడ్మిట్ అయ్యున్నది ప్రభా నా తండ్రి సుఖమైన ప్రసవం దయచేయండి తండ్రి ఆ బిడ్డను తల్లిని ప్రభ క్షేమంగా తన ఇంటికి తోడుకునే రండి ప్రభ నీకు కృపగల హస్తములకు ఆ బిడ్డ అప్ప బిడ్డకు ప్రభావ సరైన ప్రసవం దయచేయండి అక్కడ డాక్టర్స్ కి తెలివిని జ్ఞానం దయచేయండి ప్రభ హాస్పిటల్ చుట్టూ ఆ బిడ్డ బిడ్డ చుట్టూ కూడా ప్రభ మీకు అగ్నిని కంచి వేసి అంధకార మంత్ర చీకటి శక్తులు गुजरात में समूहाल लयपरचि आयन ప్రభ నతడిని యొక్క గొప్ప కనికరం నా బిడ్డ పైన చూపించమని ఆపరేషన్ లేకుండా ప్రభ నార్మల్ డెలివరీతో ప్రభ సుఖమైన ప్రసవం దయచేసి ప్రభ ఇంటికి తోడుకొని తల్లిని బిడ్డను ప్రభ మీరు క్షేమ స్థితికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం నాయన అదేవిధంగా నవీన్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బిడ్డకు ఉన్నటువంటి న్యూరల్స్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రభ మెంటల్ యాటిట్యూడ్ నుంచి ప్రభల తండ్రి స్వస్థత దయచేయండి నడినట్ల చరికాల వరకు ప్రభ సంపూర్ణమైన స్వస్థత విడుదల దయచేయండి నాయన ప్రభ ఆయన జీవితంలో సరైన గమ్యానికి నడిపించి ప్రభాన తండ్రి ఈ లోక రీతిగా ప్రభా మరి ఎన్ని ఇబ్బందులతో ఉండి ప్రభా మెంటల్ స్థితిలోనండి మరి ప్రభాన తండ్రి ఎంతో ఇబ్బందులకు గురవుతున్నా ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మీకు గృపగల హస్తంలోకి జ్ఞాపండి అప్ప చెప్తున్నాం నేను ఆ బిడ్డ విషయంలో మీరు కార్యం జరిగించండి నా బిడ్డలో సంపూర్ణ స్వస్థతనండి ప్రతి లోపం సరి చేయమని ప్రభనతని మీకు గాయపడిన హస్తంతో ముట్టి ఆ బిడ్డకు స్వస్థత దయచేయమని ప్రభ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం కుటుంబం కూడా ప్రభా చేతుల కప్ప చెప్పుకుంటున్నాం నాయన ఈ బిడ్డల కుటుంబాలలో ప్రభా జీవితాలలో ప్రభా మీ సరైన కార్యం జరిగించండి ప్రభావ చిత విషయంలో కూడా బ్రెయిన్ క్లాట్ విషయంలోనేతని సరిచేయండి ఆ న్యూరో ప్రాబ్లం ని ప్రభా మీరు సరిచేయండి నాయన నడిన నుంచి అరికాల వరకు ప్రభ ఏ అవయవాలలో ప్రభన తది ఉన్నదో ప్రభ ప్రతి అవయవమును సరిచేయండి మీకు జీవంను పోసి బ్రతికించండి ప్రభన తిని సంపూర్ణ స్వస్థత సంపూర్ణ విడుదల ఆ బిడ్డకు మీరు దయచేయండి కుటుంబాన్ని కాపాడుకోనండి అదేవిధంగా కుటుంబం అంతా కూడా మీరు అక్షణ దయచేయండి ఈ ముగ్గురు బిడ్డల జీవితాల్లో ప్రభ మీరు గొప్ప కారుమి జరిగించండి సాక్ష్య బిడ్డలుగా నిలబెట్టండి అద్భుతమైన కారులు చేయిన దేవుడు ప్రభ ప్రతి ప్రార్థనకు ఆలకించిన దేవుడో నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడో నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఏ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ బ్రదర్ ప్రైజ్ మీకు తెలుసు దయగలిగిన మా తండ్రి ప్రేమ కలిగిన మా ఏసయ కృపగల దేవానికి వంద నాలుగు శుద్ధులు చెల్లించుకున్న ప్రభావ పరిశుధాత్మ దేవానికి వంద నాలు తండ్రి పింకి పి అస్ట్ తాకండి వేసాయా నార్మల్ డెలివరీ దాయిచ్చేయండి నాయన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభా మీ హస్తం తోడుగా పెట్టండి వేసు ప్రభా వందనాలు అయినా తల్లి బిడ్డల క్షేమం దాయిచ్చేయండి ప్రభా ఇద్దరికి మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి ప్రభా ఏసారి నీకే వందనాలు తండ్రి ఆమె చెట్టుని నీ దూతలు కార్దలు పెట్టండి తండ్రి ప్రతి ఒక్కరినైనా చైతన్యం ప్రభావాలన్నీ కొట్టివేయండి వేసు ప్రభా డాక్టర్లకు మంచి జ్ఞానం దయచేయండి ఏసైయా నీకే వందనాలు నైనా మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వాలా వేసు ప్రభా నాయన నార్మల్ డెలివరీ చేయాలా ప్రభా నువ్వే సహాయం చేయండి తోడై ఉండండి వేసు ప్రభా పరిశుద్ధుడాన్ని కృపగలస్తానికి అప్పచెప్పుకుంటున్నాం ప్రభా నీకే వందనాలు నాయన మీ సిస్టర్ ప్రభా అర్చిత సిస్టర్ని ముట్టండి తాకండి నాయన బ్రెయిన్ క్లాట్ అయింది ప్రభా వేసే ఆబిడని కూడా ప్రభా మీ అస్తంతో ముట్టండి ప్రతి ఒక్క కూడా ప్రభాని ముట్టండి నాయన ఎక్కడైతే రక్తం గడ్డగట్టి ఉందో ఎక్కడ రక్త ప్రసరణ జరగలేదో ఏసు ప్రభావ అయ్యాన్ని కృపగల దేవుడు ఇష్ట జ్ఞాపకం చేసుకున్నైనా మీ రక్త ప్రోక్షణ దయచేయండి ప్రభా రక్త అంతా పారి కాడాల ప్రభా తల్లి మీరు స్వస్థపరచండి ఏసయ్య నిన్న ఆశ్రయించున్నారు ప్రభా మీరే సహాయం చేయండి మీరే రక్షించమని ప్రార్థిస్తున్న దేవా ప్రతి బలహీనత నుంచి కూడా విడిపించి నీ సాక్షి బిడ్డగా ప్రార్థిస్తున్న దేవా ఏసయ నీకే వంధనాలు చెల్లిస్తున్నా నవీన్ బ్రదలు కూడా ముట్టాకండి ఏసీకే వంధనాలు చెల్లిస్తున్నాయన ఆయనలో ఉన్న ప్రభా బ్రెయిన్ ను మీరు తాకండి ప్రభా తండ్రి సైతాన్ మంత్రాలన్నీ కాల్చివేయండి ప్రభా వేసే ఆది కాలు ముట్టండి ప్రతి వ్యసనం నుంచి మీరు విడిపించండి తాగు నుంచి విడిపించండి ప్రభావ ప్రతి ఒక్క చెడు అలవాట్ల నుంచి కూడా మీరు విడిపించండి ఏసీకే బంధనాలైనా పరిశుద్ధులు అన్నీకే స్తోత్రాలు ప్రభావ తండ్రి ప్రతి ఒక్క అపవిత్రత్మలు ఆత్మలన్నీ గర్దించండి ఏసయ్య మీరే సంపూర్ణ స్వస్థత మీకు లోబడి ఉండాలి వేసు ప్రభా తల్లిదండ్రులకు లోబడాల వేసు ప్రభా ఆ పట్ల ప్రభా మీరు ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించి మార్చి రక్షించుకోమని ముగ్గుడు కుటుంబాలకు మీరే తోడే ఉండమని తండ్రి గొప్ప సాక్షి గుడలుగా నిలబెట్టుకోమని ఏసయ్య పరిశుద్ధి నమ్మ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ట్రైస్తలాడు బ్రదర్ ప్రైజ్ రాడ్ సిస్టర్ థ్యాంక్ యూతరీ సిస్టర్ ప్రైజ్లాడ్ సిస్టర్ సిస్టర్ ప్రైజ్ రాడ్ సిస్టర్ ప్రార్థనాం చాలా చేస్తారా సిస్టర్ చెప్పండి ప్రింకి ప్రియ విషయం సిస్టర్ విషయంలో ఆమె హాస్పిటల్లో ఉన్నారంట బేబీ మూవ్ కావట్లేదని హాస్పిటల్లో ఉన్నారంట నార్మల్ డెలివరీ కావాలా దేవుడు తోడు అయి ఉండాలా సిస్టర్ ఆమె కోసం చేసినా చాలా పరిశుద్ధి జీవంగల దేవానికి స్తోత్రంలో ఆయన ప్రభువానికి స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఆయన పింకి సిస్టర్ పుట్టాడి తాకండినైనా మంచి ఆరగం స్వచ్ఛత దయచేయండి ఆ బిడ్డ చుట్టూ అగ్నికంచన పెట్టిని పరులకు తూత కాపులకు ఉంటుంది కాక ఆ గర్భం చుట్టూ అగ్నికంచం పెట్టండి దేవా నార్మల్ డెలివరీ కావాలా సైతాన దురాత్మ శక్తులను కాల్చేసి ఆ నార్మల్ డెలివరీ అయ్యేటట్టు సహాయం చేయండి దేవా వీరు తోడై నడిపించి విజయాన్ని దయచేసి సైతాన తొలగించండి తండ్రి ఆ బిడ్డకు తోడైనడి మీ బలాన్ని దయచేసి రక్షించుకుంటుంది దేవా ని నిలబెట్టమని నజడనే శికు అడివేం తండ్రి ఆమె నేను కూడా ప్రార్థిస్తాను స్తోత్రములు ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా కరుణామేడా మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నా తండ్రి ఆయన సర్వశక్తివంతురా జీవాధిపతి సైన్యములకు అధిపతి యహోవా శమశాలం యహో నిసి యహో ఓ సిని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం తండ్రి ఆయన అబ్రహా ఈసాకు యాకోబుల దేవుడ అద్భుతాల ఆశ్చర్య కార్యాలు జరిగించి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ఆయన రాత్రికాల సమయంలో ప్రియ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆయన తల్లివి తండ్రివి నాయన నీవే అయ్యి ప్రభువ అక్కడ మీరు ఆదరించండి ఆ సిస్టర్ విషయంలో మీరు కార్యం జరిగించండి ప్రభు హాస్పిటల్లో ఉండగా నా తండ్రి మీరే డాక్టర్లకే పరమ డాక్టర్ గు నా మీరే స్వస్థత కలగజేయండి ప్రభువ నాయన అక్కడున్న పరిస్థితిని ప్రభు మరి నెమ్మది పరచండి ప్రభు నాలుగు నిర్వలి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం మీ సన్నిధి మీ కాపదల అక్కడ మదరపరచండి ప్రభు నాయన అక్కడ ఉన్న వారికి మీ ధైర్యం అనుగ్రహించండి నువ్వు ఉన్నావని ప్రభువ మరి నిరూపించుకోండి ద్వారా నీకు స్తోత్రం మీ కార్యం జరిగించండి మీ ఆత్మకార్యాలతో ప్రభు అనేకులను ఆకర్షించుకోండి ప్రభు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రార్థించిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి మీ కృపలో భద్రపరుచుకోమని మీ నామానికి మహిమ ఘనతో ప్రభావాలు చెల్లిస్తాను యేసుక్రిస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ అన్న ఆశీర్వాదం ఇవ్వండి అన్న ప్రైజ్ రాడన్నా అన్న ప్రైజ్ రాడనా రవి బ్రదర్ ప్రైజ్ రాడ ఆ బ్రదర్ ప్రైజ్ రాడ ప్ర అన్న మీరు ఆశీర్వాదం ఇవ్వండి అన్న అన్న లిఫ్ట్ చేయట్లేదు అరేర్ మన ప్రభు ఏసు క్రీస్తు కృపా సమాధానము నడిపింపు మనకి అందరికీ కేబీ పింకి బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ ముఖ్యంగా పింకి ప్రియ సిస్టర్ ఆ బిడ్డకి ఆ కుటుంబానికి అందరికీ సదాకాలం తోడేండినిగాక ఆ మెయిన్ ప్రెజరాట్ బ్రదర్ సిస్టర్స్ అందరికి ప్రైజ్లాట్లా